సో అలా నిద్రపోయే సందర్భం వేరు నిద్రపోయినప్పుడు కూడా మీరు ఆత్మరూపులయ్యే ఉంటారు బట్ దరిజినాది సాధన సో జాగ్రత్త తెలివిగా ఉండాలి నిద్రా వినిర్ముక్త నిద్రపోకుండా ఉండాలి సా స్వరూపస్థితి పరా అది సర్వోత్కృష్టమైన స్వరూపస్థితి ఆత్మనిష్ట అయితే మనస్సేమంటుందో తెలుసిన దీంట్లో ఏమీ సారం లేదంటుంది మీరు అలా స్వరూపంలో నిలిచి ఉంటారు అది దానికి ఏమీ రంగు ఉండదు రూపం ఉండదు రసం ఏమీ ఉండవు దానికి విశేషణాలు ఏమి గుణాలు ఏమి ఆకారం ఉండదు అట్రాక్షన్స్ ఏమీ ఉండవు ఆ స్వరూపంలో నిలబడి ఉంటారు ఇప్పుడు మనస్సు ఏముంటుందంటే మనస్సుకి ఎడిక్షన్ ఉంటుంది కాఫీ ఎడిక్షను టీ ఎడిక్షన్ లాగే మనస్సుకి సంకల్పముల ఎడిక్షన్ ఉంటుంది ఏదో ఒక సంకల్పం చేయాలనే హడాల్గా ఉంటుంది ఇప్పుడు మీరు ఉదాహరణకి ఏమీ తోచట్లేదు టీవీ ఆన్ చేశారనుకోండి అంటే ఏమిటి మనస్సుకి ఏదో ఒకటి దాన్ని పట్టుకుని తోస్తూ ఉండాలి టీవీ ఆన్ చేస్తే ఏమీ తోసి లేకపోతే టీవీ పెట్టుకుంటే ఆ టీవీ తోస్తూ ఉంటుంది మనస్సును అప్పుడు వీడు కొంచెం విశ్రాంతిగా ఉండగలుగుతాయి అంటే మనస్సుకి ఆ చలనం ఎడిక్షన్ మనస్సుకి చలనమే ఎడిక్షన్ ఆ ఎడిక్షన్ నుంచి కొంచెం బయటపడాల్సి ఉంటుంది దానికోసమే యోగాభ్యాసము ఇవన్నీ కూడా కాబట్టి చలనము అనే ఎడిక్షన్ ముందు తప్పించాలి తప్పించి అప్పుడు స్వరూప స్థితిలో ఉండాలి అప్పుడు కూడా మనస్సు ఎవేవో ఆటంకాలు పెడుతూనే ఉంటుంది మనస్సు ఏమంటుందంటే ఏమి స్వరూపం ఇది ఏమీ సారమేం లేదు అంటుంది తర్వాత ఇదే ఇదే ఆత్మ అంటే ఇది ఆత్మ ని మొహం ఆ ఆత్మ ఇది ఎందుకు పరమాత్మ వేరే వైకుంఠంలో ఉన్నాడు అంటుంది ఆ మాట మనస్సే చెప్తుంది it is the human mind human mind human thought anand thought lo gurandu mind human human thought very powerful it is chandrunu mediki rocket vellindante adi evvalu bomminchali chandrunu mediki rocket thought bomminchi ha oka thought bomminchi so congress party ekkadinju ochindi thought nunchi ochindi bjp party ekkadinju ochindi thought nunchi ochindi సెకండ్ వరల్డ్ వార్ ఎక్కడి నుంచి పుట్టింది థాట్ నుంచి పుట్టింది రిలిజియన్ ఎక్కడి నుంచి పుట్టింది థాట్ నుంచి పుట్టింది హ్యూమన్ థాట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ సో ఆ థాట్కు ఉండే పవర్ ఎంత ఎంత అంటే మనల్ని ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనల్ని మిథ్యా ప్రపంచంలోకి తోసేసే ప్రయత్నమే చేస్తుంది హ్యూమన్ థాట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అదేదో పెడుతుంది కానీ ఈ స్వరూపస్థితి బోరు కొడుతోంది అంటే లేకపోతే ఈ పూటకి ఇచ్చా రేపు చూసుకుందాం అంటుంది లేకపోతే ఇది శ్రద్ధ శ్రద్ధ ఉన్న పరిస్థితిలో శ్రద్ధకే విఘాతం కలిగే ప్రమాదం ఉంది ఇలాగా ఆయన అలాగే చెప్తాడులే మిగతా చెప్పిన వేదాంతం భిన్నంగా ఉంది ఇది అవసరం లేదనిపిస్తుంది అంటుంది మనసు ఇది దేవుడు దెయ్యం అంటే ఉంది కానీ దేవుడు లేడు దెయ్యం లేదు అంతా ఆత్మ అంటే ఏముందా ఇది ఇదే సరిగ్గా లేదే అంటున్నాం లేకపోతే రామనామం గొప్పది ఈ స్వరూప స్థితి ఏముంటుంది అలా కంపేర్ చేస్తుంది రామనామం గొప్పదే నేను కాదంటల్లా కానీ రామనామాన్ని చేస్తే మీరు స్వరూపంలోకి చేరతారు రామనామం ఈజ్ ఎ మీన్స్ టు రీచ్ ది స్వరూప కొంతసేపు రామనామం చేసేప్పటికీ సైలెన్స్లోకి వెళ్ళిపోతారు రామనామం మిగతా నామాలన్నింటినీ దూరం పెడుతుంది అల్టిమేట్గా రామనామం కూడా ఆ సైలెన్స్లో విలీనం అయిపోతుంది కాబట్టి సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ అదే అల్టిమేట్ గోల్ అదే స్వరూపం అదే ఆత్మ అదే బ్రహ్మ దట్ ఈస్ ది గాడ్ మీరు దేవుడు అంటే అది దేవుడు మీరు ఆ దేవుడిని ఉపాసన చేయండి కానీ మనస్సు ఈ దేవుడు బాగోలేదు బయట బొమ్మ పెట్టుకుంటే బాగుంటుందంటుంది లేకపోతే మంత్రం చెప్పుకుంటే బాగుంటుందంటుంది లేకపోతే కర్మ చేస్తే బాగుంటుంది లేకపోతే రైలు ఎక్క ఎక్కడికైనా తీర్థయాత్ర చేస్తే బాగుంటుంది అని ఇలా ఇలాగా కాబట్టి ఈ థాట్ పెట్టేటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మీరు అధిగమించాల్సి ఉంటుంది ఎప్పుడైతే అమనీ భావాన్ని పొందుతారో అక్కడ తండ్రి కొడుకు అనే రిలేషన్షిప్ ఉండదు అతను పితా అపితా భవతి మాతా అమాత భవతి ఇప్పుడు నేను పుట్టాను అనేప్పటికీ తండ్రి తల్లి తమ్ముళ్ళు అన్నలు మొత్తం రిలేషన్షిప్స్ అన్నీ వస్తాయి తల్లి తండ్రి మాత్రమే కాదు నేను పుట్టాను కాబట్టి నాకంత ముందు పుట్టినవాడు అన్నం అవుతాడు నాకంటే తర్వాత పుట్టినవాడు తమ్ముడు అవుతాడు చెల్లెలు ఇలాగనమాట సో అత్ర వేద అవేదాభవంతి ఆ సంకల్పరహిత స్థితిలో వేదము కూడా అవేదమైపోతుంది దేవా అదేవా భవంతి ఇంద్రుడు వరుణుడు అగ్ని భిన్న భిన్నాలుగా మిగిలి ఉంటారు సంకల్పం ఉన్నప్పుడు సంకల్పరహిత స్థితిలో ఈ దేవతలందరూ అదేవతలు అయిపోతారు లోకా అలోకాభవంతి వైకుంఠం వైకుంఠం కాదు కైలాసం కైలాసం కాదు స్వర్గం స్వర్గం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే నో మైండ్ నో ద్వైత అయితే నిద్రకి దీనికి తేడా ఉంది నిద్ర నిద్ర ఎలాగంటే తమో గుణప్రధానంగా ఉంటుంది నిద్ర పెరేజ్ సమాధి స్థితి ఆత్మసత్య నిష్ఠ ఆత్మనిష్ట సత్వగుణప్రధానంగా ఉంటుంది తర్వాత నిద్ర అంధకార రూపంగా ఉంటుంది ఏమీ తెలియదు అనే అంధకార రూపంగా ఉంటుంది పెరేజ్ అమనీభావము ప్రకాశరూపంగా ఉంటుంది నేను సత్యద్రూపులను ఆ సత్ యొక్క నిండి ఉంటాడు కాబట్టి అటువంటి భేదము అటువంటి ఆ తేడాన్ని మనం గమనించాల్సి ఉంటుంది కాబట్టి ఏ కాలంలో అయితే వీడు అమనీభావాన్ని పొందుతాడో అప్పుడేమిటవుతుంది గ్రాహ్యాభావే తన్మన అగ్రహం గ్రహణ వికల్పనావర్జితం అదే గ్రాహ్యాభావే తదగ్రహం అని శ్లోకం గ్రాహ్యము లేకపోతే గ్రాహ్యము అంటే సంకల్ప్యము నేను చెప్పాను ఏడు ఏడు శబ్దస్పర్శ రూపంలో సగంధ సుఖదు ఇదిగో ఇది రూపం ఈ రూపం బాగుంది సుఖం ఈ రూపం బాగులేదు దుఃఖం ఇది శబ్దము శబ్దం బాగుంది సుఖం శబ్దం బాగులేదు దుఃఖం అంతే ఏడు ఏడుకి గ్రాహ్యము అని పేరు మీరు ఎప్పుడైతే గ్రాహ్యాన్ని నిరాకరించారో గ్రాహ్యాన్ని ఎప్పుడైతే నిరాకరిస్తారో అప్పుడు గ్రాహకమైన మనస్సు లేకుండా అయిపోతుంది తన్మన అగ్రహం ఇప్పుడు దార్శనికులు ఒక మీమాంస చేశారు ప్రమాణము ప్రమేయము ప్రమాణము అంటే తెలుసుకునేది సాధనం కన్ను కన్ను ప్రమాణం చూపు కన్ను అంటే గోళకం కాదు చూపు దృశ్యము ఘటము ప్రమేయము ఇప్పుడు ఒకళ్ళు అన్నారు ముఖ్యంగా వైశేషికులు ఏమన్నారు వైశేషకులకి తార్కికులు నైయాయికులు వేళలో వేళ్ళకి తేడా ప్రమాణ ప్రధానులు ప్రమేయప్రధానులు వైశేషికులు ఈ ఇలాగే ఉంటారు ద్వైతులు ఆత్మని పట్టించుకోరు ఆత్మని పక్కన పెట్టేసి ఆ ద్వైతంలో ఇప్పుడు వైదికుడు ఉన్నాడు అనుకోండి ఇంద్రుడు వరుణుడు అంటాడు తప్ప ఈ ఇంద్రుణ్ణి వరుణుణ్ణి అగ్నిని వీళ్ళందరినీ సంకల్పిస్తున్నది ఎవడు ఆత్మచైతన్యం కదా ఆత్మ చైతన్యములందే ఈ సంకల్పాలన్నీ ప్రకాశిస్తున్నాయి ఈ ఆలోచన వాడికి ఎప్పుడన్నా కలుగుతుందా సో ఇప్పుడు అధిదేవత ప్రత్యధి సహిత రాహుగ్రహం స్థాపయామి పూజయామి అని మంత్రం చెప్పి రాహుగ్రహాన్ని స్థాపిస్తాడు కేతుం గృణ్వన్న కేతవే పేషోమర్య అపేషసే సముషద్భిరజాయ అధిదేవత ప్రత్యధిదేవత సహిత కేతుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని మళ్ళీ ఇక్కడ పెడతాడు అని ఇలాగ సకల గ్రహాలని సచ్చినామృతంలో వస్తాయి ఇవన్నీ అమండి సో ఇప్పుడు ఇన్ని దేవతలని ఈ దేవతలను అందరినీ స్థాపించి పూజిస్తాడు ఈ దేవతలందరూ ఎక్కడి నుంచి వచ్చారు సంకల్పం నుంచి వచ్చారండి సంకల్పం చేయకపోతే దేవతకైనా నువ్వు సంకల్పిస్తే వస్తుంది దేవత సంకల్పించకపోతే దేవత ఏం చేస్తుంది ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నాడు వాడు దేవతను వెళ్ళినా వాడిని సంకల్పించిన సంకల్పం ఈ దేవతలు వెళ్ళి ఆ క్రిస్టియన్ ఉపకారం చేయవు అపకారము చేయవు ఈ సంకల్పించి వాడికే ఉపకారం చేసినా వీడికే అపకారం చేసినా వీడికే ఇప్పుడు రాహు శని ఉన్నాడండి ఈ శని ఇబ్బంది పెట్టినా లేకపోతే అనుగ్రహించిన ఈ శని సంకల్పించే వాడిని తప్ప లోకంలో శని సంకల్పించిన వాళ్ళు లక్ష మంది ఉన్నారు వాళ్ళ జోలికి పోనే పోడా శని కదా కాబట్టి నువ్వు నాయనా నువ్వు సంకల్పిస్తున్న ఈ దేవత నానాత్మము సత్యం కాదురా ఆ దే ఆ సంకల్పానికి మూలంలో ఉండే ఆత్మ చైతన్యం సత్యము అని మీరు ఎవరికైనా ఒక పురోహిత్తుకో లేకపోతే కర్మ చేసేవాడికో చెప్పి చూడండి విల్ నెవర్ టేక్ ఇట్ కాబట్టి గ్రాహ్య అభావే మైయాయికులు తార్ వీళ్ళు వైశేషకులు వీళ్ళు ద్వైతం అంటే ఇలాగే ఉంటుంది ద్వైతం అంటే మీరు ద్వైతం సత్యము అనాలి అంటే ముందు ఆత్మ నిరాకరణం చేస్తే కానీ మీరు ద్వైతాన్ని సత్యంగా స్వీకరించడం కుదరనే కుదరదండి మీరు ఆత్మ నిరాకరణం చేయాలి మీరు సినిమాకి వెళ్ళారు కూర్చున్నారు ఇప్పుడు నేను ఉన్నాను సినిమా ప్రారంభమైంది ఇప్పుడు నేను ఉండను ఇంకా సినిమాయో ఉంటుంది అదే సత్యంలా అనిపిస్తుంది వీడు ఏమంటాడంటే నేను బాగా అబ్జార్బ్ అయిపోయిన సినిమాలో ఉంటాడు అబ్జర్బ్ అయిపోవడం అంటే అర్థం ఏంటి ద్రష్ట పూర్తిగా కప్పు కొడిపోయాడు అయి ఉన్నాడు దృశ్యమే ఓవర్ టేక్ చేసేసింది అర్థం వీడు అక్కడ హీఈ్ లాస్ట్ ఇన్ ద ఫ్లో కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే సో వైశేష మీరు ద్వైతము సత్యము అన్నారంటే మీరు ఆత్మ నిరాకరించి ద్వైతము సత్యం అనాల్సింది సో వైశేషికులు నైయాయికులు వైశేషికులు ప్రమాణ ప్రధానులు సారీ ప్రమేయప్రధానులు ఏది చూడబడుతోందో దాని మీద వాడికి ప్రాధాన్యం ఎక్కువ చూచేటువంటి ఇంద్రియ మీద దీని మీద ప్రమాణము అంటారు దీని మీద ప్రామాణ్యం ప్రాధాన్యం ఎక్కువ నైయాయికులకి వైశేషకులు ఏమన్నారంటే ప్రమేయం ఉంటే కదా ప్రమాణం ప్రమేయాత్ ప్రమాణ సిద్ధి ప్రమేయాధీనా ప్రమాణ ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం అని ఊరికే గొడవ పెడతావు గోల చేస్తావు ప్రమేయం ఉండాలిగా ఘటమనే ప్రమేయం లేకుండా నీ ప్రత్యక్షం ఏం చేస్తుంది ధూమాత్ పర్వతో వన్మాన్ ధూమాత్ వన్ అనే ప్రమేయం లేకుండగా నీ అనుమానం ఏం చేస్తుంది కాబట్టి ప్రమేయాధీనా ప్రమాణ అని వాళ్ళు అన్నారు అంటే నైయాయికులు అన్నారు ప్రమాణాధీనా అని వాళ్ళు అన్నారు చూపు ఉంటే ఉంటుందిరా బుద్ధుంటే వన్ నిర్ధారితమవుతుంది బుద్ధి లేకుండగా వన్ నిర్ధారితమవుతుందా అని వీళ్ళు అన్నారు అంటే ఏమిటి గ్రాహకము గ్రాహ్యము గ్రాహ్యం ఉంటేనే గ్రాహకం ఉంటుంది అన్నాడు వైశేషికుడు గ్రాహకం ఉంటే గ్రాహ్యం ఉంటుంది అన్నాడు నై్యాయికుడు వేదాంతులు ఏమన్నారంటే చూడు ఇవి పరస్పరము న్యూట్రలైజ్ అయిపోయాయి పరస్పర సాపేక్షములని తేలిపోయింది కదా గ్రాహ్యం మీద ఆధారపడి గ్రాహకం కాబట్టి దానికి స్వతంత్రమైన సత్త లేదు గ్రాహకం మీద ఆధారపడి గ్రాహ్యం ఉంటుంది దానికి స్వతంత్రమైన సత్త లేదు కాబట్టి మీరిద్దరూ ఇలా దెబ్బలాడుకోవడం మానేసి మీరు పనిచేయండి గ్రాహ్యాన్ని డ్రాప్ చేసే సో గ్రాహ్యాభావే నువ్వు గ్రాహ్యాన్ని డ్రాప్ చేయి సంకల్పం నుంచి గ్రాహ్యాన్ని డ్రాప్ చేయి ఎప్పుడైతే సంకల్ప్యాన్ని లేక గ్రాహ్యాన్ని నువ్వు డ్రాప్ చేసేస్తావో అక్కడ గ్రాహకమైనటువంటి ప్రమాణము ఉండదు ఇది ఎలాగంటే కన్నుమూసారనుకోండి రూపం లేదు కన్ను మూస్తే రూపం లేదు కథమైపోయింది రూపం అంతే మనస్సులో మనస్సు మళ్ళీ రూపాలని సృష్టిస్తూ ఉంటుంది కన్ను మూసినా కూడా వాటిని డ్రాప్ చేయండి డ్రాప్ చేస్తే మానసిక రూపం కూడా లేదు ఎప్పుడైతే మానసిక రూపం కూడా లేదో అప్పుడు మనస్సు కూడా లేదు రెండు మనస్సు కూడా విలీనమైపోతుంది అయితే శూన్యమా కాదు ఆత్మచైతన్యము ఉన్నది ఇప్పుడు ఓపెన్ చేశానండి మనస్సుతోటి ఘట సంకల్పం కలిగింది ఘట జ్ఞానం కలిగింది ఘటం ఎక్కడుంది కాబట్టి గ్రాహ్యమైనటువంటి ఘటకము ఘటము గ్రాహకమైనటువంటి మనస్సు రెండు ఉన్నాయి కళ్ళు మూశాను మనస్సులో సంకల్పాలని డ్రాప్ చేశాను ఇప్పుడు గ్రాహ్యముందా లేదు గ్రాహకముందా లేదు మరి ఏముంది ఆత్మసత్యానుబోధన ఆత్మస్వరూపం ఒక్కటి మాత్రమే ఉన్నది కనుక మానాధీనా మేయ మేయాధీన మానసిద్ధి అదే ప్రమాణాధీన ప్రమేయ సిద్ధి ప్రమేయాధీన ప్రమాణ సిద్ధి అని వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుని పరస్పరము నెగేట్ చేసుకున్నారు అప్పుడు ప్రమాణ ప్రమేయరహితమైన స్వతసిద్ధ ఆత్మచైతన్యం మాత్రమే మిగిలి ఉంటుంది దాన్నే గ్రాహ్యాభావే తదగ్రహం అన్నారు మీరు ఈ అమనీభావాన్ని దీన్ని సాధించాలి సమనమైన మనస్సు సమనస్థితి నుంచి అమనస్థితికి చేరుకోవాలి ఎలాగా ఎలాగంటే ఇంతకుముందు శంకరులు చెప్పారు వివేకదర్శన అభ్యాసము వైరాగ్యము వైరాగ్యంతో మొదలుపెట్టాలి వైరాగ్యము వివేక దర్శనము దీని ఆధారంగా చేసుకుని సమనస్థితి నుండి అమనస్థితికి చేరుకోవడం సమనస్థితే సంసారం అమనస్థితియే మోక్షం ఇప్పటికిప్పుడు మీరు సమనస్కులై ఉంటే సంసారంలో ఉంటారు అమనస్ అమనస్థితి అమనీభావాన్ని పొందితే ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఆత్మస్వరూపులైపోతారు అంతే ఎందుకంటే మీ స్వరూపం ఆత్మ చైతన్యమే మీ స్వరూపం నుంచి దూరంగా ఉంటే అది ఎబరేషన్ అదొక వికృతి మీ స్వరూపంలో మీరు ఉండడంలో వికృతి ఏమీ లేదు ఇప్పుడు రోషయ్య గారు కాంగ్రెస్లో ఉంటే వికృతే ఉంది ఆయన పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు అది వికృతి కాదు వికృ ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటే వికృతి లేదు కొంతమంది అలాగే ఉంటారు వాళ్ళ జీవితం ఒకే పార్టీలో ఉంటారు కొంతమంది ఎక్కడున్నారో మనం వాకపు చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడున్నాడు రా ఫలానా ఆయన మీరు వాకపు చేయాలి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఒక ఆయన ఉండి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో నాకు ఐడియా లేదు ఏదో పార్టీలో ఉండుంటారు ఆ మధ్యకాలంలో నేను వార్తలు జరిగినప్పుడు బీజేపీలో ఉన్నారు మరి ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు ఎక్కడో ఉంటారు ఎందుకు చెప్పాను ఈ దృష్టాంతం ఏదో స్వరూప స్థితిలో అది అవికృతము స్వరూపం నుంచి జారిపోతే వీడు సంసారంలో ఉన్నాడంటే ఎక్కడున్నాడు సంసారంలో అంటే ఎక్కడున్నా ఒకటే సంసారంలో ఉన్న తర్వాత ఇంకెక్కడున్నా ఒకటే స్వరూపం నుంచి జారిపోయిన తర్వాత మార్కెట్ ప్లేస్లో ఉన్నా ఒకటే కళ్ళు కాంపౌండ్లో ఉన్నావు ఒకటే వీళ్ళు వెళ్ళి దేవాలయంలో కూర్చుంటే అక్కడ ఏమైనా ఉద్ధరిస్తాడా ఏమే అది ఉద్ధరించడు తిరుపతి దేవస్థానం చూడండి ఎప్పుడు ఏవో కాంట్రవర్సీస్తోటి అలా వెలిగిపోతూ ఉంటుంది ఎప్పుడూ కాంట్రవర్సీలే ఎప్పుడూ లడ్డూ మీద ఇష్యూనే ఒకసారి తిరుపతి దేవస్థానంలో ఒక అడ్వైజర్గా మీరు ఉండాలని నన్ను కోరారు అఫీషియల్గా నేను ఉండనని చెప్పాను ఎలా ఏం అడ్వైజ్ ఇస్తారు వాళ్ళకి ఏం అడ్వైజ్ ఇస్తారు వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే ఎంత డీప్గా సంసారంలో వాళ్ళు దిగబడిపోయి ఉంటారంటే వాళ్ళకి మీరు ఏ ఇచ్చినా అది బౌన్స్ బ్యాక్ అవుతుంది అది తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఇప్పుడు వాడు ప్రసాదం పేరుతోటి లక్ష చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఎందుకయా ఈ ప్రసాదాలన్నీ మీకేం పిచ్చాయమన్నా ఈ వడలు ఎవడ వెంకటేశ్వర స్వామి ఈ వడలు తింటాడని మీకు ఎవరు చెప్పాడని నేను అన్నాను అనుకోండి ఇప్పుడు అది పెద్ద కాంట్రవర్సీ ఇదంతా ఆలోచించి వద్దండి బాబు ఏ అడ్వైజు నేను భాగవతం పుస్తకాలు రాసి మీకు ఇస్తాను మీరు ప్రింట్ చేసి ఇవ్వండి అక్కడతో దాన్ని ఆ పరిమితం చేయండి నేను అడ్వైజర్ కింద ఉండను అని చెప్పి నేను చెప్పాను ఏదో అనారోగ్యం కూడా వద్దు ఏమీ వద్దు నేతి నేతి సో ఆ రకంగా మీరు ఆ మనస్సు నిప్పుకి అగ్నికి ఆజ్యాన్ని పొయ్యకుండగా ఉండాలి అది దట్ ఈస్ ది పాయింట్ సో సో అమ అమనము చేయవలే దానికి వైరాగ్యం ప్రధానంగా ఉండాలి సో దీనికి నేను మీకు దృష్టాంతం చెప్తా ఓ రాజుగారి దగ్గర ఓ మేక ఉండేది చెప్పారేమో మళ్ళీ నేను చెప్పినా మళ్ళీ చెప్తాను ఈ మేకకి రాజుగారు ఒక పరీక్ష పెట్టారు ఈ మేక కడుపు నిండిట్లా చేయాలి అది పరీక్ష వెయ్యి బంగారు నాణాలు బహుమతి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా టైము ఈ మేకకి కడుపు చేయాలి ఫెయిల్ అయితే జైలు నెల రోజులు జైలు శిక్ష వెళ్ళి వరం వెళ్ళి వీడు వెళ్ళేప్పుడే గడ్డి ఉలవలు మరొకటి మరొకటి ఆ ఫీడ్ ఎన్ని రకాల ఫీడ్ ఉందో అన్ని రకాల ఫీడ్ తీసుకెళ్ళి బండి ఫీడ్ తీసుకెళ్ళి ఆ మేక దగ్గరికి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా దానికి కడుపు పట్టినంత వీడు తినిపించేవాడు సాయంకాలం ఆరు గంటలకి రాజుగారు వస్తారు రాజుగారు వచ్చి ఇప్పుడు మేక వీడు కడుపు నింపి నింపేడా లేదా పరీక్ష కదా ఆయన ఏం చేస్తారంటే చక్కటి నవనవలాడే పచ్చగడ్డి కొద్దిగా తీసుకుంటారు తీసుకుని ఆ మేక మూతి దగ్గర పెడతారు పెట్టగానే అది ఇలా లాక్కుని నవ్వుతుంది నవ్వలగానే నువ్వు ఫెయిల్ అయ్యావు మరి ఫెయిల్ అయినట్టే కదా వీడు కడుపు నిండుంటే నువ్వు తీసుకుంటుంది ఫెయిల్ అయ్యావు జైల్లో పాడ ఈ రకంగా ఒక అతను జైలుకి వెళ్ళొచ్చి ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఈ పరీక్ష ఇది ఎలా ఫెయిల్ అయ్యానో నాకే అర్థం కాదండి రోజంతా దానికి వేపి వేపి వేపి విసిగెత్తింది ఇంకా ఇంకా దాని పొట్టలో చోటు లేదని నేను అనుకున్నాను ఈ రాజుగారు వచ్చి పరీక్షా సమయం వచ్చి ఆయన చిన్న తెసరంత గడ్డి దాని మూతి దగ్గర పెట్టేప్పటికే అది ఎలా కొరికింది అవి పరీక్ష ఫెయిల్ అయ్యామన్నాడు ఆయన అని ఓ మహాత్ముడు చెప్పాడు అప్పుడు ఆ మహాత్ముడు ఇతనికి ఒక ఉపాయం చెప్పాడు నువ్వు మళ్ళీ వెళ్ళి పరిష్కారం ఈసారి ఇంకా ఫీడు ఏం పట్టుకెళ్ళదని ఉపాయం చెప్పాడు ఫీడు వచ్చాడు వద్దన్న మళ్ళీ వచ్చాడు దాని ముందు గడ్డి పెట్టాడు ఇంకా మిగతా ఫీడ్లులే వేయ ఉత్తి గడ్డే ఇంతసారి గడ్డి అక్కడ పెట్టాడు అది ఇలా మూత ఆ గడ్డి మీద పెట్టబోయేపటికి ఒక కర్ర మూతి మీద కొట్టి అది వెంటనే మూత వెనక్కి తీసేసుకున్నాడు వీడు కూర్చున్నాడు అక్కడ ఆ గడ్డి అలాగే ఉంది ఇది మళ్ళీ ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇటు చూసి అటు చూసి మళ్ళీ మూత పెట్టబో మళ్ళీ కనపుచ్చుకుని మూతు మీద కొట్టాడు వెనక్కి చూసేసుకున్నాడు మొత్తానికి ఒక్క పరక కూడా తెల్లివ్వలేదు దాన్ని కడుపు మారిచేశాడు ఆయన రాజుగారు వచ్చారు ఏమయా కడుపు నుండా పెట్టా చూసుకోండి మహారాజానే కడుపు నుండా పెట్టాను అన్నాడు ఆయన గడ్డి తీసుకొచ్చాడు గెడ్డి తీసుకొచ్చి అక్కడ పెడితే అది ట్రక్ మన తలకాయ ఎలా తిప్పితుంది నీ మనస్సు నీ నీ పరీక్ష నెగ్గావు అని ఆయన వేడికి బహుమానం ఇచ్చి అదిగో ఆ రాజుగారి గోట్ ఉందే అదే మనస్సు అంటే దట్ ఈస్ ది అదే గోట్ మీరు దానికి గ్రాహ్యాన్ని పెడుతూ ఉంటే అది ఒక జీవితకాలమైనా ఇంకా ఏదో పట్టుకుంటుంది వదిలిపెట్టరు అలా కాకుండా సంకల్పం వచ్చిందనుకోండి డ్రాప్ ఇట్ డ్రాప్ ఇట్ అయితే వాచ్ట్ వచ్చి పోతోంది ఇట్ ఈస్ గోయింగ్ లెట్ ఇట్ గో పోయింది బీ అలర్త్ ఎలర్త్గా ఉండాలి సంకల్పం వచ్చిందంటే మూతి మీద కొట్టినట్టుగా డ్రాప్ చేసేయాలి కొంతసేపటికి ఏమవుతుందంటే మనస్సు అమనీ భావంలో స్థిరపడిపోతుందంటే ఆత్మచైతన్యంలో ఉంటుంది అప్పుడు మీరు మనస్సుని మీకు నచ్చిన విధంగా వాడుకోగలుగుతారు జీవిక కోసం మనస్సును వినియోగించగలుగుతారు ఒక ఇన్స్ట్రుమెంటుగా దేనికైనా కూడా మీరు వినియోగించగలుగుతారు అల్టిమేట్గా ఒక మాట చెప్పేసి నేను ఈ శ్లోకాన్ని ముగిస్తాను ఆత్మ సత్యాను ఇప్పుడు ఆత్మయే సత్యము అంటే మరి ప్రమాణ ప్రమేయ విచారం ఎందుకు చేసినట్టు మీరు ఘటము దృశ్యము సూపు ప్రత్యక్ష ప్రమాణము పర్వతో వంధిమాంధుమాత్ అనుమాన ప్రమాణము అని ప్రమాణ ప్రమేయ విచారం చేస్తున్నారు కదా ఈ విచారం యొక్క అభిప్రాయం తాత్పర్యమేమిటి అంటే ప్రమాణ ప్రమేయములను నిషేధించుట కొరకు మాత్రమే ఆ విచారము చేయబడదు ఎందుకంటే మీరు నిషేధించాలంటే దాన్ని విచారం చేసి నిషేధించాలి అది దృశ్యము మిథ్య ఇది ఆత్మచైతన్యములో వచ్చిన కదలిక ఏ మనస్సు గ్రాహకం అనేది వేరే ఏమీ స్వతంత్రంగా ఏమీ లేదు అని విచారం చేసి ప్రమాణ ప్రమేయ విచారాన్ని బాగా తరువుగా చేసి నిషేధించడం నిషేధించడం కోసం విచారం తప్ప నెత్తి పెట్టుకోవడం కోసం విచారం కాదు అలాగే సాధన సాధ్య విచారం ఎందుకు చేస్తున్నట్టు సాధన సాధ్య విచారం ఉంటుంది అంటే ఏంటి ఈ కర్మ చేస్తే స్వర్గం వస్తుంది ఏంటండి సాధనం కర్మ సాధ్యం స్వర్గం ఇది విచారం చేస్తాం ఇది విచారం చేయడం నేను కోసం వీడు జీవితకాలము ఆ సాధనాన్ని పట్టుకుని స్వర్గం కోసం ఎదురు చూస్తూ ఉండడం కోసం కాదా విచారం మరి ఎందుకు ఆ విచారము అంటే చూడు ఆత్మస్వరూపంలో కర్తృత్వము లేదు అని కర్మను నిషేధించటం ఆత్మస్వరూపము కంటే బాహ్యమునందు ఆనందము ఏని లేదు అని స్వర్గం అంటే ఆనందం కదా ఆనందస్వరూపమే స్వర్గం కాబట్టి ఆత్మకంటే భిన్నంగా ఆనందము బాహ్యమునందు లేదు అని స్వర్గాన్ని నిషేధించి నిషేధించడం కోసమే వాటిని స్వీకరించారు తప్ప వాటిని అలా నిలబెట్టుకోవడం కోసం స్వీకరించలేదు సర్వ నిషేధము తర్వాత మిగిలేటువంటి ఆత్మస్వరూపమే అది ఏ సత్యము అసలు సత్యం అంటే ఏది అబాధితం తత్సము ఏది బాధింపబడదో అది సత్యము ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి సంకల్పించారు ఆ సంకల్పించినది వెంటనే బాధింపబడుతుంది ఘటము అన్నారు ఘట సంకల్పం చేశారు ఘట నామరూపాలు బాధింపబడతాయి పట సంకల్పం చేయగానే ఘట సంకల్పం అవతలికి పోయింది కానీ ఆ సంకల్పం యొక్క గర్భంలో ఉన్నటువంటి చిత చిదంశ ఏదైతే కలదో అది పటంలో కూడా ఉంటుంది అది ఎక్కడికి పోదు వేవ్ ఇలా పుట్టిలా ముందుకు పోతుంది కానీ అక్కడున్న నీరు అక్కడే ఉంటుంది ఈ వేవ్ వెళ్ళిపోతుంది ఇంకో వేవ్ వస్తుంది నీరు ఎక్కడికి వెళ్ళదు నీరు ముందుకు వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు అక్కడే ఉంటుంది అక్కడున్న నీరు అక్కడే ఉంటుంది ఆ నీటి మీద ఓ తరంగం వచ్చి ముందుకు పోయింది ఇంకో తరంగం వచ్చి ముందుకు పోయింది తరంగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నీరు మాత్రం అక్కడే ఉంటుంది ఎదు అబాధితం తత్సం మనస్సు యొక్క చలనం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ ఎప్పుడు వచ్చేది కాదు పోయేది కాదు అదే ఆత్మస్వరూపము అదే సత్యము అది తెలుసుకుని ఆ సత్యతత్వము నుండి నిలిచి ఉండుట సో గ్రాహ్యాభావే తదగ్రహం మీరు గ్రాహ్యాన్ని ఎప్పుడైతే నిరాకరించారో ఇక గ్రాహకమైన మనస్సు కూడా విలీనమైపోయి ఆత్మస్వరూప నిష్ఠులై ఉండురు ఉండుదురు గ్రహణ వికల్పన వర్జితం ఇత్యథ మీరు గ్రహిస్తూ పోతుంటే ఆ భేదమే మిగులుతుంది వికల్పన అంటే భేదం గ్రహిస్తూ ఉన్నారనుకోండి ఇగో ఇది ఘటము ఇది పటము అని వికల్పం వచ్చేస్తుంది ఇది సుఖము ఇది దుఃఖము ఇది మిత్రుడు ఇది శత్రువు ఇది స్వా ఇది పరా అని సక ఇది ధర్మము ఇది అధర్మము అని ఈ విధంగా ఇది మానము ఇది అవమానము అని భేదము ద్వంద్వములు సంసారము స్వ కర్తృత్వ భోక్తృత్వాలు వీడు పూర్తిగా సంసారంలో మునిగిపోతాడు కాబట్టి గ్రహణ వికల్పన వర్జితం సో సకల విధములైన గ్రహణమును తిరస్కరించి ఈ అమనీభావాన్ని తప్పనిసరిగా మనం ప్రతిదినమూ అభ్యాసం చేయాల్సి ఉంటుంది అమనీభావాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి అకల్పకమజం జ్ఞానం జ్ఞేయాభిం ప్రచక్ష బ్రహ్మ జ్ఞేయమ నిత్యం అజేనాజం అయితే ఈ శ్లోకాన్ని టేకప్ ముప్పై రెండు మూడవ శ్లోకము ముప్పై రెండు అయిపోయింది ముప్పై మూడవ శ్లోకాన్ని టేకప్ చేసే ముందు కొద్దిసేపు ధ్యానం చేద్దాము నిటారుగా కూర్చొని మెడ కూడా సమానంగా పెట్టుకునే అంటే పైకి కానీ కిందకి కానీ కాకుండా నిటారుగా పెట్టుకుని లైట్ గానే మూసు ఉంచాలి పెదవులపై చిరునవ్వు ఉండాలి ఎప్పుడు ధ్యానాన్ని ఉల్లాసంగా చేయాలి తప్ప బిగుసుకుపోయి చేయకూడదు శరీరము రిలాక్స్డ్గా ఉండాలి డీలా పడిపోయి ఉండడం కాదు రిలాక్స్డ్గా ఉండాలి భుజస్కంధములోవి కూడా డ్రాప్ చేసి బిగించేట్టు చేతులు కూడా ఒడిలో పెట్టినప్పుడు లూజ్గా ఉంటాయి తప్ప ఏది బిగించి ఉండదు ఆల్ మజిల్స్ లూజ్గా ఉంటాయి ఏది గ్రిప్ చేయొద్దు ఒకసారి చూడండి దేహంలో మజిల్స్ అన్నిటినీ కూడా గ్రిప్ చేయకుండా వదిలిపెట్టేయటము అలా చేస్తే స్ట్రెస్ అంతా పోతుంది మనకి తెలియకుండానే మజిల్స్లో స్ట్రెస్ ఎక్యుములేట్ అవుతుంది అన్ని ని మజిల్స్ని రిలాక్స్డ్గా వదిలేసి తదవలపై చిరునవ్వు తదవలపై చిరునవ్వు అంటే అన్ని కంప్లైంట్స్ డ్రాప్ చేసేయాలి నో కంప్లైంట్స్ ఇంట్లో వాళ్ళ మీద ఎవళ్ళ మీద కంప్లైంట్స్ ఉండొద్దు నో కంప్లైంట్స్ వాళ్ళు తెలుసుకున్నారో మానేరో వాళ్ళు మంచిగా ఉన్నారో చెడ్డగా ఉన్నారో మొత్తం ఎవళ్ళ మీద నో కంప్లైంట్స్ Drop all complaints. Jivitam Medha, no complaints. Remember the king's goat. అలా కంప్లైంట్ చేస్తే మనస్సు డ్రాప్ అయిపోయింది నో కంప్లైంట్స్ అన్ లైఫ్ ఈశ్వరుని మీద నో కంప్లైంట్స్ ఈశ్వరుడు ఇలా చేశాడు అలా చేశాడు సమాజం మీద నో కంప్లైంట్స్ సమాజం ఇలా ఉంది అలా ఉంది ధర్మం తగ్గిపోతుంది నో కంప్లైంట్స్ గడిచిపోయిన జీవితం మీద నో కంప్లైంట్స్ allow te baundi di, allow te baundi di. No compliance. Bhavishyatya medha. No expectations. I expect nothing. I expect nothing. nothing from the world nothing from god nothing from body nothing from mind ఏదైనా సంకల్పం పుడితే దాన్ని ఫైట్ చేయొద్దు లెట్ ఇట్ గోవే అలా వాచ్ చేసి లెట్ ఇట్ గోవే కానీ హోల్డ్ ఆన్ చేయొద్దు కూడా జగత్తుకి సంబంధించిన ఆలోచనలన్నీ డ్రాప్ చేసేయండి నేను అనేదానికి చెందిన ఆలోచనలన్నీ డ్రాప్ జగత్తు లేదు నేను లేను నేను అనే ఆ పరిచ్ఛేద భావము లేదు ఆ వ్యక్తి లేడు ఈశ్వరుడు అనే అంశానికి చెందిన సంకల్పాలన్నీ డ్రాప్ అంటే వరల్డ్ థాట్స్ మీ థాట్స్ గాడ్ థాట్స్ అన్నీ డ్రాప్ చేసేయండి ఈ సంకల్పరహిత స్థితి సుఖమా దుఃఖమా ఇది కాదు సుఖమో కాదు దుఃఖమో కాదు ఆ సంకల్పరహిత స్థితిని మనస్సుతో అంచనా వేసే ప్రయత్నం చేయవద్దు సంకల్పరహిత స్థితిని మనస్సుతో తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు డోంట్ ట్రై టు నో ఇట్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ just be ఎల్లగా కన్నులు తెర ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ